పరిశుద్ధుడ పరిశుద్ధ దేవా కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా నా తండ్రి ఎస్సనికే వందనాలు ప్రభానికే స్థుతులు నైనా స్తోత్రములు ప్రభా తండ్రి ఈ గడిచిన కాలం అంతా తండ్రి ప్రభాన్ని కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకే వందనాలు ప్రభ దివారాత్రములో నా తండ్రి ప్రభాని కంటి పాపవలే కాచి కాపాడి ఈ దినకు కూడా ప్రభాని యొక్క నూతనమైన కృపా శక్తి బలం అనుగ్రహించినందుకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకున్నందుకు ప్రభ ఎంతో మంది ప్రభా తండ్రి వాళ్ళ కాలాలు ముగిర్చుకొని ఆయన ఈ లోకాన్ని తిరిగి వెళ్తున్నారు ప్రభ కానీ మీరు మాత్రం ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు ప్రతి విషయంలో ప్రభా మీరే ధైర్యం ఆదరణ కనికరము మా పట్ల ప్రేమ జాలి చూపించి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకే వందనాలు స్థుతులు మీకే స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఎస్ఐ నీకే యుగయుగములకు కలుగును గాక అలేలుయ్యా తండ్రి ప్రభా ఇది కొన్ని సన్నిధికి వచ్చినాం ప్రభా మీరే ప్రభా నాయన తండ్రి పాటల ద్వారా మహిమ నందండి వాక్యం మాతో మాట్లాడండి యొక్క ప్రతి ప్రార్థనకు మీరే జవాబు అనుగ్రహించండి ప్రభా ఈ జరిగే ఆరాధన అంతటికీ ప్రభా మీరు మాకు తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి అమీన్ రాజాని భవనములో లు వేచియుందును యేసుజాని భవనములో రేయింబవలు వేచియుందు స్థుతించి ఆనందించును నా చింతలు మారచెదను నిన్ను స్థుతించి ఆనందించును నా చింతలు మారచెదను నిన్ను స్థుతించి ఆనందించును నా చి తలు మరచలు రాజాని భవనములో రేయింబవలు వేచి ఉను ఏసు రాజానీ భవనములో రేయింబవలు వేచియుందు నా బలమా కోట ఆరాధనానికే నా బలమా నా కోట ఆరాధనానికే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనానికే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనానికే నా దుర్గమా శ్రయమా ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయింబవలు వేచియుందును యేసు రాజాని భవనములో రేయింబవలు వేచియుందును స్థుతించి ఆనందించును నా చింతలు మరచెదను నిన్ను స్థుతించి ఆనందించును చింతాలు మారాచదను రాజాని భావనాములో రేయిం బలు వేచి ఉను ఏసు రాజా నీ భావనాములో రేయిం బవలు వేచి బలమా నా కోట ఆరాధనానికే నా బలమా నా కోట ఆరాధనానికే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనానికే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనానికే నా దుర్గ ఆశ్రయమా ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే ఆరాధనా స్తు అబ్బా తండ్రి నీకే నయ్యా ఆరాధనా రాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయింబవలు వేచియుందును యేసు రాజాని భవనములో రేయింబవలు వేచియుందును స్థుతించి ఆనందించును నా చింతలు మారచేదను నిన్ను స్థుతించి ఆనందించును నా చింతలు మారచెదను రాజాని భావ banamulo reim bavalu vechi undunum estu rajani baba namulo reim bavalu vechi undunum అంతటా నివసించు ఏహో వాయలోహిం ఆరాధనా నీకే అంతటా నివసించు ఏహో ఆరాధనా నీకే అంతటా నివసించు ఏహో ఆరాధనా నీకే అంతటా నివసించు ఏహో ఆరాధనా నీకే నా నీతి ఏహువాసిను ఆరాధనా నీకే నా యొక్క నీతి ఏహువాసిను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబా తండ్రి నీకే నయ్యా ఆరాధనా రాధనా అబ్బ తండ్రి నీకే నయ్యా రాజా నీ భవనములో రేయి యేసు రాజా నీ భవనములో రేయి స్తుతించి ఆనందించును నా చింతలు మారచేదను నిన్ను స్థుతించి ఆనందించును నా చింతలు మారచేదను స్థుతించి ఆనందించుతును నా చింతలు మారచెదను నిన్ను స్థుతించి ఆనందించును నా చింతలు మారచేదను రాజాని భవన นามโล เร임บവలుเวచियンドनु 예수ราજા니భవనములో เร임บവలుయేచियンドनु ಪರಿಶುದ್ಧ ಪರಚ ಯೆಹೋวา आराधना नीके के परीशुद्ध पारचु यहो वाकादेश आराधना नी के परिशुद्ध पारचु येहो वाकादेशु आराधना नी के రూపించు దైవం యొో వు సు ఆరాధనాకే రూపించు దైవం యొవ సేను ఆరాధనాకే ఆరాధనా ఆరాధనా అబతండ్రీ నీకేనయ్యం ఆరాధనా రాధనా అబ్బా తండ్రి నీకే నయ్యాం రాజాని భవనములో రేయింబవలు వేచియుందును యేసు రాజాని భవనములో రేయింబవలు వేచియుందును నిన్ను స్థుతించి ఆనందించును నా చింతలు మారచెదను నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను రాజాని భవనములో రేయింబవలు వేచిందును నిరంతరం నితోనే జీవించాలనే ఆసన నిలా బ్రతికించుచున్నది నిరంతరం నితోనే జీవించాలనే ఆశనాన్ని ల బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వర ఏ సయ్యా నా సర్వస్వమాయ్యా నా ప్రాణేశ్వర ఏ సయ్యా నా సర్వస్వమాయ్యా నిరంతరం నితో నిజీవించాలని సనాన్ని లా బ్రతికించుచున్నది చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించను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 చున్నావు నీరా కడకై నిరంతరం నీతోనే జీవించాలనే సనాన్ని బ్రతికించుచున్నది నిరంతరం నీతో జీవించాలనే ఆసన నిలా బ్రతికించుచున్నది నీ రూపము నేను కోల్పోయినా నీరాక్తముతో కడిగి తివి నీ రూపము నేను కోల్పోయినా నీరాక్త తో కడిగి తివి నీతోనే నేను నడవాలని నీ నేను మారాలని నీతోనే నేను నడవాలని నీ నేను మారాలని పరిశుద్ధాత్మవరములతో అలంకరించుచున్నావు నీరా కడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆసన నిలా బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనన్ని లా బ్రతికించుచున్నది తొలకరి నీ పొలములోనే నాటి తివి వార్ష जल्लू नी पलम तीवी नी चिगु नील्ने नी चिगुरी नील्ने पुष्पाल परशुदात्म वर्ष सिद्धपरचुचुना e outros నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనాన్ని ల బ్రతికించుచున్నది నిరంతరం నితోనే జీవించాలనే ఆశనాన్ని ల బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వర ఏ సయ్యా నా సర్వస్వమా స్తయ్యా నిరంతరం నీతో ని జీవించాలనే ఆశన నిల బ్రతికించు చున్నది ప్రైజ్ శుభవేలా స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా శుభవేలా స్తోత్ర तंड्री देवा के आराधना स्त्र बली ती देवा के त्री देवा के नैया तं्री देवा के नैया తండ్రి దేవానికేనయ్యా ఆరాధనా స్తోత్ర తండ్రి దేవానికేనయ్యాల్ షాయ ఎల్ షాయ సర్వాశక్తిమంతుల్ షడా ఎల్ షాయ సర్వాశక్తిమంతు मंुा यल षाएल षाय शक्तिमंुा यल षडाएल षडाय शुभवेला देवा के आराधना स्त्र बली तंड्री देवा के नया తన్్రి దేవాయ్యా తన్ీ దేవాకేనయ్యా ఎల్ొయ్యి ఎల్్రొయీ నన్న చూచువడా ఎల్్రొయి ఎల్రోి నన్న చూచువడా నన్న చూచువాడా ఎల్ొయ్యి ఎల్్రొయి నన్నీలా చూచువడా ఎల్్రోయి ఎల్్రోయీ శుభవేలా స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా ఏ శాంతి సగువాడా శాంతి సగువాడా శాంతి నో సగడా ఏ శాంతి నో సగడా ఏ शुभवेलास्त्र बली ती देवा के आराधना स्त्र बली ती देवा के त्री देवा के त्री देवा के, के राफा स्वस्थ परचुवाड़ा हो वफा स्वस्थ पर चुवड़ा स्वस्थ परचुवड़ा येह वफा स्वस्थ पर चुवड़ा येह वफा शुभ वेला स्त्र बली तं्री देवा के नया రాధనా స్తోత్ర బలి తండ్రి దేవాని కేనయ్యా తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవాని కేనయ్యా తండ్రి దేవా థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ లోందండి ఐజయ సిక్స్టీ టూ లెవెన్త్ అండ్ ట్వెల్త్ వచ్చినాలో ఆలకించుడి బూదిగంతముల వరకు ఎహోవ సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు ఇదిగో రక్షణ నీ యొద్ధకు వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయడి పరిశుద్ధ ప్రజలనియూ ఎహోవ విమోచించిన వారనియూ వారికి పేరు పెట్టబడును ఎరుసలేమ ఆశింపన తగిన దానవనియు విసర్జింపబడని పట్టణం పశుధ ప్రేమల దేవ కృపణ తండ్రి దేవాయసీయా వదనాలు కృతజ్ఞత వశుధర ఒక సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకే వదనాలు ప్రభా దేవా ప్రభా మన వాక్యం ధ్యానిస్తున్నాయి మరిన్ని యొక్క జ్ఞానం చేత మాకు దయచేతండి దేవాయేస ప్రభ నా స్థానంలో ఉంటే ప్రభా మీరు ఎలా మాట్లాడతారో అది మీరే మాట్లాడండి ప్రభా దేవాసూప్రభ మరిన్ని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపింపు దయచేయమని ఏసుక్రిస్తు నామంలో ప్రార్శ్రమం తండ్రి ఓ ఆలకించుడి బూది గంథముల వరకు యహోవ సమాచారం ప్రకటన చేయుచున్నాడు ఆలకించుడి బూది గంథముల వరకు Uh, the lord has made proclaim chudandi ayine kosam manamu suvata prakatim pachala alakkinchudi boodigantamulu maruku ante manamu devuni yokka sannidilo unnam kabati manamu ayine kosam aalochana chesi annekulaku devuni yokka suvata manamu prakatimpa chala endukonante to the end of the earth ante boodigantamulu varuku mana deva sevajeevitham ichinna kabati mana sevajeevithamlo manamu etla ante boodigantamulu varuku ఆయన నామాని అనే రాకడ కోసం మనము ప్రకటింప చేయాలన్నమాట టు ది డాక్టర్ ఆఫ్ జియాన్ అంటే ఆ దేవుడు ఇక్కడ ఏమని అంటే ఏవో సమాచారం ప్రకటన చేస్తున్నాడు ఇదిగో రక్షణ నియోధ వచ్చి ఉన్నది దేవుని యొక్క రక్షణ మన మధ్యలో ఉంది అంటే దేవుని యొక్క రక్షణ మనకి ఇచ్చినడు ఆ యొక్క రక్షణ మనము అనేకులకు దేవుని యొక్క అంటే ఏజ్ ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన శిల్వ మరణం పొందినాక తిరిగి లేచిన గొప్ప దేవుడు మరి ఆయన నామం నిమిత్తంలో బాప్తిజం పొందినాక ఆయన రక్షణలో మనం ఉన్నాక ఆ అనేక నడిపించాలి అనంటే ఆయన రక్షణ కోసం మనము ఆయన సాల్వేషన్ కోసం మనము అనేకులకు సువాత ప్రకటింప చేయాలన్నమాట ఇదిగో రక్షణ నీ వచ్చి ఉన్నది దేవుని యొక్క రక్షణ మన దగ్గర ఉంది అది దేవుడి ఇచ్చినడు రక్షణ ఒకే మంచి కానీ ఎంతో మంది ఉన్నారు మళ్ళీ వాళ్ళని కూడా రక్షణకి నడిపించాలి అనంటే మరి దేవుని యొక్క సమాచారం వాళ్ళకు మనం తెలియచేయాలన్నమాట యేసు ప్రభు కోసం మనము అనేకులకు సువాత మనము ప్రకటించాల ఎందుకంటే బూది వరకు అని అంటున్నాడు దేవుడు మరి బూది గంథం వరకు ఆయన సువాత మనం మరి ఆయన మన కోసం దేవుడు మరి ఎంతో మంది ఉన్నారు కదా దేవుని యొక్క సువాత తెలియని ప్రజలు మళ్ళీ వాళ్ళకు దేవుని యొక్క గుడ్ న్యూస్ మనం తెలియచేయాల దేవుని యొక్క రాకడ కోసం మనం తెలియచేయాల ఎందుకంటే చాలా మంది దేవుని యొక్క సువాత వింటున్నారు చేస్తున్నారు కానీ ఆయన రాకడ కోసము కొంత కొంత వరకే అందరికి తెలుసు కానీ చాలా మంది ఆ రాకడా కోసము వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు దేవుడు అంటే ఆయన రాకడా వస్తుంది మనం అంతరం ఎత్తబడతాం కానీ అది రాంగ్ ప్రాఫ రాంగ్ థింగ్ అని ఆ మనం ప్రకటింప ఎందుకంటే దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు మరి ఆయన మన కోసం తిరిగి రానై ఉన్నప్పుడు ఎట్లా ఎత్తబడతాము అని మనం దేవుని యొక్క శువార్త మనం ఎందుకంటే ఆ లోకం అంతటా అబద్ధంలో వెళ్తున్నారు మనము ఆల్మోస్ట్ మనం వింటూనే ఉంటాము ఒక కొంతమంది బోధలు ప్రకటిస్తుంటే మనకు అర్థం అయిపోతుంటది ఎందుకంటే ఇప్పుడు నోవా టైంలో కూడా దేవుని రాకడం విషయంలో మనం చూసుకుంటే మత మనకు ఉంటది కదా ట్వంటీ ఫర్త్ దేవుని యొక్క రాకడం కోసము మనకు తెలియజేయబడుతుంది అక్కడ దేవుడు ఇద్దరు స్త్రీలు ఉంటారు అంటే లోకము దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు విడవబడము ఇంకా కొనిపోబడడం అని ఉంటది కదా మనకి అంటే దేవుని యొక్క పర్లొకరం పర్లుక్కడానికి ఆ వెళ్తు మన మందరము మన అనే విధంగా మాట్లాడుతుంటారు కానీ అది కాదు కదా దేవుడు మనకు అట్లా చెప్పలేదు ఎందుకంటే నోవ జలప్రాయంలో వచ్చినప్పుడు వాళ్ళు భూమి మీదనే ఉన్నారు వాళ్ళంతా అంటే వాళ్ళంతా విడవబడిన వారు కాబట్టి మనం కూడా చెప్పాలి ఇతరులకు దేవుని యొక్క రాకడా వస్తుంది మనం కూడా ఈ భూమి మీద ఉండాలని ఎందుకంటే నాకు ఒక ఫ్రెండ్ ఉంది ఒక ఆమె తను ప్రతిసారి ఎలా ప్రార్థిస్తుంది దేవాన్ని రాకడాకి వస్తుంది కదా నేను ఎత్తబడాలా నేను ఎత్తబడాలా అని ఆమె అట్లా ప్రార్థన చేసింది చేస్తే నేను ఆమెకి ఏమని చెప్పిన దేవుడు మన కొరకే రానయ్యి నువ్వు అట్లెట్లే ఎత్తబడతావో ఆ దేవుడు భూమి మీదకి వచ్చినాక అందరు అంటే కన్నుల్లో ఎదుట కదా ఆయన నిలబడతారు కదా మన ప్రకటన గ్రంథంలో ఉంటారు కదా ఫస్ట్ చాప్టర్ లో ఆ అందరూ రొమ్మ కొట్టుకొని ఆయన చూస్తారు కదా ఆయన ఎదుట అంటే ఆయన వచ్చినప్పుడు మనము అందరూ అనేక నేత్రములు ఆయన చూస్తుంటే కదా ప్రతి నేత్రము ఆయన ఎన్నో ఆయన పొడిచిన వారు చూచరు అంటే చూడండి ప్రతి నేత్రం ఆయన చూస్తుంది ఎవ్రీ వన్ ఆయన చూస్తున్నాడు ఈ ఆ రోకం మీదకి రాబోతున్నారు కాబట్టి మన మధ్యలో ఆయన వస్తున్నారు దిగుతున్నాడు కాబట్టి మనము ఆయన దగ్గర ఉండాలా కానీ ఆ లాభము అని నేను ఆమెకి చెప్తున్నా దేవుడు మన కొడకి రానై దేవుడు ఎక్కడికి నువ్వు ఎట్లా ఎత్తబడతావు అని ఆమె ఆమెకి చెప్పినప్పుడు అప్పుడు ఆమెకి అర్థమైంది ఆ నిజమే అను అని తర్వాత నాకు త్రీ ఫోర్ డేస్ ఫోన్ చేసి చెప్పింది నేను తెలియక ఎత్తబడాలి ఎత్తబడాలా నువ్వు చెప్పింది నేను అబద్ధం అని కానీ నాకు తర్వాత అర్థమైంది ఎద్దబడడం తప్పు అని అంటే అప్పుడు ఆమెకు అర్థమైంది అంటే ఈ లోకం మీద సేవ చేయాలా ఎందుకంటే దేవుడు మనకి దేవుడు మనకి ఇచ్చినటు ఎట్లా శక్తికి మించిన ప్రయాణం ఉంది కాబట్టి అనేకులకు చువాత ప్రకటించాలి కాబట్టి ఈ భూమి మీద మనము ఉండాలా ఉంటేనే అనేకులకు మనం చువాత ప్రకటింపగలుగుతాము ఆయన రాకడం కోసము కదా అంటే దేవుని యొక్క సమాచారం మనము అనేకులకు ప్రకటింపచేయాలా ఆయన ఆ మెయిన్ గా పాపక్షమాపించడము ఆయన సెలబ్రేషన్ లోకి నడిపించడము ఇంకా మరి ఆయన రక్షణ యొద్ధ వచ్చిన్నది ఇదిగో ఆయన ఇచ్చే బహుమానము ఆయన యొద్ధనే ఉన్నాయి మరి ఆయన మనకి ఇచ్చిన ఏవైతే గిఫ్ట్స్ ఆయన మనకి ఇచ్చినా అంటే హీ హిజ్ రివార్డెడ్ విత్ హిమ్ అండ్ అంటే చూడండి రివార్డెడ్ విత్ హిమ్ ఓన్లీ అంటే దేవుని దగ్గరనే ఉన్నాయి ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ధనే ఉన్నవి ఆయన ఇచ్చే జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడు తీయోను కుమార్తె తెలియజేయుడి చూడండి దేవుడు ఏర్పరచుకున్న ఆ యొక్క గుంపుకి ఆయన చెప్తున్నాడు ఎవ్రీథింగ్ దేవుని యొక్క హ్యాండ్ లో ఉన్నాయి ఎవ్రీథింగ్ ఆయన దగ్గరే ఉన్నాయి దేవుని దగ్గర మరి వాళ్ళందరికీ ఆ దేవుడు తీర్పు తీర్చే దేవుడు కాబట్టి మనకు ఎక్కడ ఉంటుందంటే రెవల్యూషన్ సెకండ్ చాప్టర్ ట్వంటీ లో మనకు తెలుస్తుంది ఆయన ఇచ్చే రివార్డ్స్ ఎట్లా ఉంటాయో ఎందుకంటే ఆయననే తీర్పు తీర్చే దేవుడు ఎవ్రీథింగ్ ఆయన దగ్గరే ఉంటాయి ఆయననే మనల్ని పుట్టించినడు ఆయననే మనల్ని నడిపించినడు ఆయననే మనల్ని గైడ్ చేస్తున్నాడు ఎవ్రీథింగ్ ఆయన నుంచి మనము పొందుకున్నాము కాబట్టి ఆయన నీతి న్యాయమో కలిగిన దేవుడు కాబట్టి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఆయన దగ్గరనే ఉన్న గిఫ్ట్స్ చూడండి ఆయన ఇచ్చే గిఫ్ట్స్ మనము ఎక్కడ చూసుకుంటామంటే ఎవరెవరు ఎట్లా జీవిస్తున్నారో ఎట్లా ఉంటున్నారో మనకు ప్రకటన ట్వంటీ లో మనకు ఫిఫ్టీన్త్ లెవెన్త్ వచ్చడంలో ఉంటదనమాట ఎట్లా అంటే లోకం అంతటా ఎట్లా ఉందంటే అన్యాయము చేయవాడు ఇక్కడు అన్యాయము చేయచున్నాడు మరి అపవిత్రుడు ఇక్కడను అపవిత్రంగానే ఉన్నాడు అనమాట మళ్ళా ఆ దాని ఉన్నారు పరిశుద్ధులు పరిశుద్ధు ఉన్నారు అంటే చూడండి ఈ లోకంలో అన్యాయం జరుగుతుంది అది అదే విధంగా ఇంకా వాళ్ళు ఆ దాంట్లోకి వెళ్ళిపోతున్నారు అంటే ఇక్కడ రెండు గుంపులు ఉన్నాయి సర్పం తేలి ఉన్నాయి మళ్ళీ నీతి మంతులు గొప్ప ఉన్నారు మళ్ళీ పరిశుద్ధులు దేవుని యొక్క చిన్న గుంపు చూపిస్తుంది మరి చూడండి ఆ నీతి మంతులు అంటే దేవుని యొక్క సన్నిధి కోసము ఆ గోపజ్జనానికి సువాత ప్రకటించ ప్రకటించేసినప్పుడు వాళ్ళకు మనం చెప్పాలి దేవుని యొక్క సత్యాన్ని వాళ్ళకు బోధించాలి మనము వాళ్ళకి దేవుని యొక్క సత్యం తెలిస్తే వాళ్ళు కూడా ఆ కాంగుకేషన్ నుంచి వాళ్ళు కూడా లేచి అనేకులకు సువాత వాళ్ళు ప్రకటింపచేశారు ఎందుకంటే దేవుడు ఎంతో మందికి తల్లంతులు ఇచ్చినారు ఎవ్రీథింగ్ హీస్ గివెన్ మన అన్ని ఇచ్చిన ఇంకా కూర్చొని ఉంటే లాభం లేదు కదా అందుకే ఎంతో మంది ఉన్నారు ఎందుకంటే మనకు అన్న ఎప్పుడో వివరిస్తూ ఉంటారు బయట ఒక మంద ఉంది లోపల ఒక మంద ఉంది ఆ రెండు మందలు కలిసి ఒక మంద కావాలా ఒకటే కాపరి మనకు ఉండాలా కదా మరి ఆ ఒక్క కాపరి ఏ సుప్రమ మరి లోక మందుడికి ప్రకటింప చేయాలన్నమాట మనం అందరము ఆ అందుకే ఆయన అంటున్నాడు ఆయన రక్షణ మన దగ్గర ఉన్నాక ఆయన ఇచ్చిన రివార్డ్స్ ఏవైతే మన దగ్గర ఉన్నాయో ఎవ్రీథింగ్ మనకు ఇచ్చిండు శత్రు మీద మనకు దేవుడు అధికారం ఇచ్చిండు మరి ఆ అధికారం పెట్టుకొని ఉన్నాము ఆయన శక్తి పొందుకొని ఉన్నాము మరి మనం సువాత అనేకులకు ప్రకటించకపోతే అది వేస్ట్ అయిపోతుంది అందుకే అనేకులకు మనం సువాత ప్రకటించాలా ఆయన రాకడం కోసం మనం తెలియచేయాలా మళ్ళీ ఆయన ఇచ్చే జీవితము సీవన్ కుమార్తెకు తెలియచేయడి అని అంటున్నారు మరి గొప్ప జనం మరి అనే సంఘములలో ఎంతో మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు వెళ్లి సువాత ప్రకటింప మరి పరిశుద్ధ ప్రజలు ఏవోవా విమోచించినను వారిని వారి నియమము వారి పేరు పెట్టబడను ఆ ఆశింప తగిన దానం అని ఇక్కడ చూడండి పరిశుద్ధులం అని ఏ వారి అందరూ పేరు పెట్టబడను సో ఎవ్రీ వన్ దేర్ హ్యావ్ న్యూ నేమ్ అందరికీ దేవుడు న్యూ నేమ్ అనేది ఇచ్చింది అనమాట ఈ లోకంలో ఉన్న నేమ్స్ ఏ కానీ ఏవే కానీ అది వేరే ఎందుకంటే లోకంలో మనుషులు గుర్తు ఆ నేమ్స్ అనేది ఉన్నాయి కానీ దేవుని చేత నుంచి మనం పొందుకోవాలి ఆ నేమ్స్ అనే రాజ్యంలో మనం వెళ్ళినప్పుడు ఆయన ఎదుట నిలవబడినప్పుడు ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ అనేది ఇచ్చారు అనమాట నేమ్స్ అన్నమాట ఆ అందుకే ఎవరు సమీపిరాని తేజస్సులో మనము సమీపింపబడాల ఆయననే కొత్త పేర్లు పెడతారన్నమాట ఒక్కొక్కరికి ఆ కొత్త పేరు మనము పొందుకోవాలా దేవుని దగ్గర ఆ కొత్త పేరే ఏచు ప్రభు ఎందుకంటే ఏచు ప్రభు యొక్క గుణగణాలు మనం ధరించుకోవాలా ఆయన లాగా మనం సువార్త ప్రకటింపచేయాలా ఆయననే కదా ఇంకా ఏం లేదు లాస్ట్ చూసుకుంటే ఎవ్రీథింగ్ ఆయననే ఏ సుప్రభే అని తెలియజేయబడుతుంది ఎవ్రీథింగ్ ఆయననే ఎందుకంటే బూది గంధంలో వరకు ద లార్డ్ హ్యాస్ మేడ్ ప్రొక్లెమ్ ద ఎండ్ ఆఫ్ ది ఎర్త్ సెల్ఫ్ టు ది డాటర్ ఆఫ్ జియాన్ టీవేషన్స్ కమ్స్ చూడండి మనకు ఆయన శాలేషన్ ఇచ్చాడు రికార్డ్ రివార్డెడ్ ఈజ్ విత్ హిమ్ రివార్డెడ్స్ అన్ని ఆయన దగ్గరనే ఉన్నాయి దేర్ విల్ బి Call the holy people, its kep tua days, for the Game of God, Will be called the lidercidos, The Regierung of the Lord, And you will be called. lerin he says that he is not the God, He cannot say everything. He can explain everything, He can tell everything He remains, One guides keep all JOE words... Each will mange very little juga. Where we will find, You famous, ఎందుకంటే మనకు దేవుడు ఏమని చెప్పిందంటే ఆయన శాలివేషన్ కోసం ఇచ్చింది కదా మనకు ఐజేఆర్ ట్వెల్త్ చాప్టర్ సెకండ్ వచనంలో ఉంటుంది అనమాట ఐజియా ట్వెల్త్ చాప్టర్ సెకండ్ వచనంలో ఐజియా ట్వెల్త్ చాప్టర్ సెకండ్ వచనంలో చూడండి ఎన్నో వచనం ఎన్నో అధ్యాయం చాప్టర్ బ్రదర్ ఎన్నో వచనం సెకండ్ వచనము ఇది రక్షణకు కారణభూతుడకు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొను చున్నాను ఎహోవా ఎహోవాయే నాకు బలము ఆయనే నాకు స్పదము ఆయన నాకు రక్షణ దారమాయను చూడండి మరి ఆయననే మనకు రక్షణ కారణభూతుడు ఆయననే కాబట్టి ఆయనకే మనం భయపడాలా ఆయనకే మనం లోబడలా మరి ఆయననే నమ్ముకుంటున్న మనం మన గొప్ప దేవుడు ఏచుప్రభే ఆయన గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరు మరి ఆయననే ఎవ్రీథింగ్ ఆయనదే కాబట్టి బూది గంధంలో ఎవ్రీథింగ్ ఆయనే సృష్టించినడు అందుకే ఆయనే ఈ లోకం మీదకి రాబోతున్నాడు ఆయనే ఆయన మనం నమ్ముకున్న వారిని మనతో పాటు అనేక ఆత్మలకు కూడా రక్షింపబడాలా వాళ్ళకు కూడా దేవుని అందుకే దేవుని యొక్క అంటే దేవుని మనం నమ్మిన ఆడికి చాలా అంటే మనం కూడా ఇతలకు దేవుని కోసం తెలియచేయాలా ఎందుకంటే ఆయన మనం నమ్ముకున్నాం కాబట్టి ఏవో మనకి బలము ఆయననే అంటే ఆయన కోసం మనం చూత ప్రకటించాల ఆయన రక్షణ మనకు కాబట్టి ఆయన రక్షణలో మనము నడుస్తున్నాము ఆయన రక్షణ మనకి ఇచ్చినాడు కదా మరి ఆ రక్షణ మనం పోగొట్టుకోకుండా చివరి వరకు నిలబడాలా ఆ రక్షణని ఎందుకంటే ఈ లాస్ట్ డేస్ లో చివరి దినంలో వచ్చేసరికి మరి మనకు అన్న కూడా చెప్తున్నాడు రక్షణ మనం పోగొట్టుకోకుండా అది జాగ్రత్తగా కాపాడుకోవాలని అందుకే మనము ఆయనని వేడుకోవాలి ఆయన మనం నమ్మినాం కాబట్టి ఆయన కోసం అనేకులకు ప్రకటించాలా ఆయన మనం భయం భక్తి కలిగి మన ఎవ్రీథింగ్ ఆయన అప్పచెప్పుకోవాలా మన ఆయన మన గైడెన్స్ చేయాలా ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ చేతిని మనకు నడిపింపు మరి ఆయన ఎవ్రీథింగ్ ఆయన చేతిలోనే ఉన్నాయి రివార్డ్స్ అన్ని నువ్వు మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు అంటే మంచి వారికి మంచి తీర్పు చెడు వాళ్ళకు చెడు తీర్పు అనేది ఉంటుంది అందుకే ఆయనే రాకడం మనం ప్రకటింపచేయాల ఎందుకంటే లోకంలో ఎంతో మంది ఉన్నారు దేవుడు అంటే తెలియని ప్రజలు వారికి శువత ప్రకటింపచేయాలా ఆయన రాకడా చాలా దగ్గరలో ఉందని మనకు అందరికీ తెలుసు అంటే మనం కూడా సిద్ధపడాలా మన ప్రతి ప్రవక్తను కూడా కరెక్ట్ గా చేసుకోవాలా మనం వాక్యాలు బోధిస్తున్నాము కానీ మన ప్రవక్తన సరిగ్గా లేకపోతే ఎంత ప్రార్థించినా ఎంత వాక్యం చదివినా ఎంత ప్రార్థన ఏది చేసినా అది వ్యర్థమైపోతుంది అందుకే ఆయన అన్ని అమలు పరచుకోమంటారు దేవుడు మనకు ఎఫెక్షన్స్ పునాది విషయంలో తెలుసుకుంటే ఎఫెక్షన్స్ సెకండ్ చాప్టర్ లో మనకుంటీ వన్ లో ఆ ఎందుకంటే మనం అన్ని ఎందుకంటే మన పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అపోజిల్ వీళ్ళందరూ క్రీస్తేశు పునాది మీద కట్టబడారు కాబట్టి వాళ్ళన్ని అమలు పరుచుకున్నారు ఎవ్రీథింగ్ వాళ్ళు అమలు పరుచుకున్నారు అన్ని వాళ్ళు దేవుడు చెప్పిన ప్రతి ఒక్కటి వాళ్ళు ఆ వాళ్ళ ప్రవక్తను అంతటా దేవుని కాపా చెప్పుకున్నారు దేవుడు గైడ్ చేసింది వాళ్ళు నడిచినారు అనేకులకు సువాట అందబడింది అనంటే మరి అది ఆయన వేసిన పునాది ఏ మూలరాయి క్రీస్త కాబట్టి అందుకే మనం కూడా ఆ పునాది మీదనే కట్టబడాల క్రీస్తసు పునాది పైన ఈ లోకంలో రకరకాల పునాదులు ఉన్నాయి మళ్ళా ఆ రకరకాల పునాదులు మనం ఉండదు మనం ఉండాల్సింది క్రీస్తసు పునాది పైననే ఎందుకంటే మనకు ఇర్మియా ట్వంటీ త్రీలో కూడా చెప్తాడు ఎందుకంటే కాపురలో ఆ కరెక్ట్ గా ఉండాలి కదా మనకు ఇర్మియా ట్వంటీ త్రీలో ఉంటది ఇర్మియా ట్వంటీ ఫస్ట్ వద్దాం చూడండి మీకు అర్థమవుతుంది కు ఇదే నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయ చెదరగొట్టు కాపరులకు శ్రమ చూడండి మళ్ళీ యహోబాకు ఇదే నా మందలో చేరిన గుర్ర నశింపజేయవారికి శ్రమ కదా అంటే కాపురల కోసమే మాట్లాడుతుంది ఇక్కడ అంటే లోకంలో ఎన్నో పునాదులు ఉన్నారు అంటే ఎంతో మంది కాపరులు ఉన్నారు లోకంలో చూసుకుంటే కానీ మన కాపరి క్రీస్తేసే ఉండాలి ఈ లోకము ఎట్లైపోయిందంటే ఎవరైతే సువార్త చెబుతున్నారో పెద్ద పెద్ద సంఘముల వాళ్ళందరూ తప్పు తోలు నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి శ్రమ సెకండ్ వచనంలో చూస్తే ఆ ఇజ్రాయేల్ దేవుడైన ఏహువా తన చెనులము మేపు కాపరల గురించి ఇలాగో సెలవి మీరు నా గొర్రెలను విచారింపక నేను మేపు చిన్న చెదరగొట్టి ఆ పారద్రోహితు ఇదిగో మీ దృష్టక్రియ బట్టి శిక్షించబోచున్నారు ఇదే ఎగో వాకు చూడండి కరెక్ట్ గా బోధిస్తే జనాలు అందరు కరెక్ట్ గానే ఉంటారు కదా అంటే కాపరులే ఎవరైతే యాజకులు ఉన్నారో వాళ్ళు బోధించే విధానం బట్టి వాళ్ళు దేవుని యొక్క సత్యము అంటే దేవుని యొక్క పరిశుద్ధత్వం పొందుకొని దేవుని యొక్క సత్యాన్ని ప్రకటింపచేస్తే వాళ్ళు సత్యంలో ఉంటారు అంటే ఇప్పుడు లోకంలో మనకు తెలుసు ఆల్మోస్ట్ అనేక సంఘములలో మనం వింటున్నాము వాళ్ళకి చెప్పే సువార్తలు బోధ మనము వింటేనే ఉన్నాము కొన్ని కొన్ని ప్లేసెస్ లలో అక్కడిక్కడ కదా అంటే ఆ వాళ్ళు చెప్పే వర్డ్స్ కాపరును కరెక్ట్ గా ఉండి టీచింగ్ చేస్తే టీచర్ టీచర్ అన్ని తెలుసుకొని ఉండాలి కదా టీచర్ ఏం తెలుసుకోకుండా బోధిస్తే అది లాభమా అందుకే మనకు స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూల్ కి వెళ్తాము టీచర్స్ ఎవ్రీథింగ్ కరెక్ట్ గా టీచింగ్ చేస్తేనే మనము ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా చదవగలుగుతాము కదా అంటే ఇది కూడా అంతే ఎవరైతే మనకు దేవుని యొక్క సువార్త సత్యాన్ని ప్రకటింపచేస్తారో అప్పుడే మనము సరైన దారిలకు వస్తాము ఒకవేళ బోధ తప్పుగా ప్రకటింపచేస్తే చెదరగొట్టిన కాపరులకు అందరికీ శ్రమనే ఎంతమంది అయితే అబద్ధం ప్రకటిస్తున్నారో వాళ్ళ నుంచి అనేక ప్రజలు చెడిపోతున్నారు మళ్ళా ఈ యొక్క గొప్ప జనాన్ని వాళ్ళందరూ చెడగొట్టేస్తున్నారు కాపరులే వారని ఆ మొత్తం మీకు అంటే దేవుడు సరైన మార్గం చూపిస్తే వాళ్ళు ఆ గొర్రలను మొత్తం అంటే ఆ యొక్క గొప్ప జనం కోసము వాళ్ళు ఆలోచించలేక వాళ్ళ కోసం వాళ్ళే చూసుకున్నారు అనమాట వాళ్ళ అదృష్టక్రియలను అంటే వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు కాబట్టి ఆ యొక్క కాపరలకు శ్రమ దేవుడు అందుకే ప్రకటించే ప్రతి ఒక్కరూ మన క్రియని కరెక్ట్ గా పరుచుకోవాలా అంటే మనకున్న ఎవ్రీథింగ్ ఆ ఇంతకాలం నుంచి చువాత మనం ప్రకటిస్తున్నాం కానీ మన ప్రవక్తను కరెక్ట్ లేకుండా ప్రకటిస్తే లాభం లేదా అని దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే ఇంతకాలం వరకు నేను కూడా అదే విధంగా అబద్ధంలోనే ఉన్నా ఇంత కూడా నేను ఎందుకంటే వాక్యాలు ప్రకటింప చేశాను కానీ ఏ రోజు నేను వాక్యం తగ్గడం నడుచుకోలేదు కానీ నాకు దేవుడు వాక్యం చదువుతుంటే నాకు అప్పుడు అర్థమవుతుంది ఎట్లా అంటే ఆ వాక్యం చదివి యధావిధిగా వెళ్లిపోయేదానికంటే ఆ దేవుడు చూపిస్తున్నాడు నువ్వు ఈ విధంగా నడుచుకుంటే లాస్ట్ ఏమా ఉంటది అని అందుకే నాకు అర్థమైంది ఒకటే ఆయన అన్ని విషయంలో క్రీస్తూపు నది మీద మనం కట్టబడాలి అంటే ఎవ్రీథింగ్ సాక్రిఫైస్ చేసుకోవాలా మన ప్రవక్తను ఎవ్రీథింగ్ గుడ్ గా ఉండాలన్నమాట మన బిహేవియర్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే ఏసు ప్రభు ఎలా సువాత ప్రకటింప చేసిండు ఆయన సువార్త ప్రకటన అంటే ఆ దేవుడు ఈ లోకంలో పుట్టినప్పుడు యేసు ప్రభు ఎట్లయితే సువార్త ప్రకటించినడో అనేకులకు ఆయన దినమంతా సేవ చేసిండు నైట్ అంతా ప్రాంతంలో ఉన్నాడంటే ఆయనే కన్నిటి ప్రార్థన అంతము వరకు అంతము వరకు అనేకాత్మలు రక్షింపబడడానికి ఆయన ప్రార్థించినాడు ఏసుప్రభు కదా ఇప్పుడు మనం కూడా అంతే ఏసుప్రభు గుణగణం మనం ధరించుకోవాలా ఆయనేలాగా మనం సువార్త ప్రకటింప ఎందుకంటే ఆయన మన కంటుంలోను మనం చేయాలి కాబట్టి ప్రతి ఒక్కటి అందుకే మనము అనేక అంటే కాపరులే కరెక్ట్ గా ఉండాలి యాజకులే కరెక్ట్ గా ఉండాల వాళ్ళు కరెక్ట్గా లేకపోతే ఆ జనం అంతా నశించిపోతారు వాళ్ళ ప్రతి ఒక్క జనం కరెక్ట్ గా నడుచుకోవాలా అందుకే ఆయన సీవన గుంపును ఏర్పరచుకున్నాడు సీవోను గుంపును ఆయన ఏర్పరచుకున్నాడు అది ఎక్కడ ఉంటుంది మనకు ఇర్మియా ఎయిటిన్త్ వచనంలో ఉంటుంది ఆయన ఎందుకు అనంటే కాపరులు కరెక్ట్ గా ఉంటే గొర్రెలు కరెక్ట్ గా ఉంటాయి ఎందుకంటే ఆ ఇప్పుడు మనము న్యాచురల్ గా చూసుకుంటే లోకంలో మేపుతా ఉంటారు కదా కాపరులో ఆయన స్వరం విని ఆ గొర్రెలు వెళ్ళిపోతాయి అట్లనే అనమాట అంటే మనుషులు కూడా ఒక్కొక్కరిని చూజ్ చేసుకున్నారు సరి అయిన వాళ్ళు పక్క వాళ్ళు అనేకమైన ప్రజలని వాళ్ళ పాస్టర్స్లని వాళ్ళ పాస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళనే చూజ్ చేసుకున్నారు వాళ్ళ వాళ్ళ మీదనే ఆధారపడుతున్నారు అన్నమాట ఈ యొక్క అంటే వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు కాబట్టి ఈ జనకి ఏం తెలియలేకపోయింది అందుకే ఆ గుర్రల కోసం వాళ్ళు విచారణ చేయలేదు వాళ్ళు స్వార్థంగా జీవించినాడు అందుకే దేవుడు వాళ్ళ దుష్క్రియలని ఆ చక్కపరచుకోమంటూ అంటే కాపరులే సరిగ్గా ఉండాలని ఈ లోకంలో కాపరులు ఎవరు సరిగ్గా లేరు ఆయన ఏర్పరచుకున్న వారు మాత్రమే కరెక్ట్ గా ఉన్నారా సీయోను గుంపుని ఆయన ఏర్పరచుకున్నారు కాబట్టి వాళ్ళే కరెక్ట్ గా ఉన్నారు కాబట్టి దేవుడు ఆయన చెప్తున్నమాట మీరంతా క్రీస్త మీదనే ఉండాలా ఆ చెయ్యను గుంపులో ఉండాలంటే లక్ష నలభై మందిని మనం ముద్రింపబడాలంటే మన ప్రతి ప్రవక్తను అంతటా ఆయనని అపజెప్పుకోవాలి అంటే మన క్రియలు కూడా కరెక్ట్ గా ఉండాలా ఆయన గుణగనం మనం ధరించుకొని ఉండాలా ఈ ఎయిటిన్త్ కూడా ఆయన అంటాడు మాట వినుడు గ్రహించినట్లు ఆయన సభలో నిలిచిన నా మాట గ్రహించినట్లు దాని లక్షణము చేర్చిన ఇదిగో యహో వాకు మహాగ్రంథము గాలి చూడండి ఇక్కడ ఎయిటిన్త్ వచ్చినా మరి ఆయన ఏవో మాట విని గ్రహించినట్లు మరి దేవుని యొక్క మాటనే వినాలా ఆయన మాటనే మనం గ్రహించాలా మనకు ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనల్ని సత్యంలోకి నడిపిస్తుంది కదా అప్పుడు మన వాక్యం చదివినప్పుడు మనకు అర్థమైపోతుంది దేవుడు ఎట్లా గైడ్ చేస్తున్నా మనల్ని మనం ఎట్లా వెళ్తున్నాము అని కదా అందుకే ఆయన చెప్తుండ్రు ప్రతి కాపురలే కాని యాజకులేకని వాళ్ళందరూ కరెక్ట్ గా ఉంటేనే ఆ జనము ఆ గొడవలన్నీ సత్యంలోకి రాగలుగుతాయి ఆ యాజకులు ఈ కాపురని సరిగ్గా లేకపోయి ఉంటే జనం కూడా నశించిపోతున్నాడు ఆ యొక్క గొప్ప జనము అందుకే దేవుడు నుంచి ఆయన ప్రేమ నుంచి వారిని శిక్షించి వారిని అందరినీ ఆయన చింతకి నడిపించుకుంటారు మళ్ళా దేవుడు అందుకే ఆయన చెప్తున్నాడు ఇవన్నీ విషయముల మనకి అందుకే ఆయన రాకడ మనం తెలియచేయాలా బోధలు కోసం మనము అంటే సర్వసత్యమైన శువార్త మనం ప్రకటింపచ్చాలా అనేకులకి ఆయన సల్వేషన్ మనకు ఉన్నంత మనం కాపాడుకోవాలా ఆయన సెలబ్రేషన్ మనకి ఇచ్చినడు మళ్ళా ఆయన దగ్గర నుంచి మనం రివార్డు మంచి రివార్డు మనం పొందుకోవాలా ఆయన ఎదుట ఇవ్వబడినప్పుడు మన మంచి రివార్డు ఆయన దగ్గర మనము పొందుకోవాలా మరి దేవుడి చిన్న వాక్యం దీవించిన గా ఉన్నాయి పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి ఎస్ఐ అనికే వందనాలు ప్రభా తండ్రి నా తండ్రి నీకే స్థుతులు నాయన స్తోత్రములు ప్రభా తండ్రి ఇదిగో ప్రభ నాయన ఈ మధ్యాహ్న కాల సమయం అందు నీ సన్నిధికి వచ్చినాం ప్రభా తండ్రి వాక్యం ద్వారా నువ్వు మాట్లాడడం నేను నీకు వందనాలు చెప్తున్నాం ప్రభా తండ్రి విన్న వాక్యం మా హృదయంలో నాటబడాలా అది ఫలించాలా ప్రభా తండ్రి వేషధారణ జీవితాల్లో మించి బయటకు రావాలా ప్రభా తండ్రి ప్రతి విషయంలో ప్రభా నాయన యదార్దంగా మేము నడుచుకోవాలా ఆయన యథార్థంగా మాట్లాడే ప్రతి మాట మీరు విని ఆనందిస్తారని లేఖనాలు చెప్తున్నాయి కాబట్టే ప్రభ మాలో యథార్థమైన ప్రవర్తన ఉండాలా ప్రభా తండ్రి నీ దృష్టికి మేము నిష్కలంకులుగా నిందారహితులుగా ఉండాలా సమస్త మా ప్రవర్తన అంతా ప్రభా మీకు తగినట్లుగా ఉండాలా వాక్యానికి తాగినట్లుగా ఉండాలా ప్రాభ అలాంటి జీవితం లేదు కాబట్టే ప్రభ అవిధేయతనే ప్రభ కాబట్టే ప్రభా నాయన అవిధేయత వల్లనే మేము శ్రమలు పొందుతున్నాం కాబట్టి మాలో యథార్థమైన జీవితం అనుగ్రహించండి ప్రభా యథార్థంగా నడుచుకునే మనుసు మాకు అనుగ్రహించండి ప్రతి విషయంలో ప్రభా నీ వాక్యానుసారంగా నడుచుకునే జీవితం అనుగ్రహించండి నీ కృపలో నీ జ్ఞానంలో ప్రభా తండ్రి మమ్మల్ని అభివృద్ధి మా ఆత్మీయ నేత్రాలకు మీరే స్వస్థత అనుగ్రహించండి మా అంతరంగ పురుషుల్ని బలపరచండి ప్రతి విషయం నందు నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించే జీవితం మాకు అనుగ్రహించండి ప్రతి విషయంలో నీలో ఆనందించాలా నీలో సంతోషించాలా ప్రతి విషయం నందు ప్రార్థనా నీ శక్తి పొందుకొని ధైర్యంగా ప్రభా నాయన ఈ లోకంలో మాకు ప్రతి శ్రమను ప్రభ అన్నిటినీ మేము ధైర్యంగా ఎదుర్కొని పోయేలాగా ప్రభ నీ యొక్క సహాయం మాకు కావాలా ప్రభ ఆ ఏ రీతిగా ఏలియా ప్రార్థిస్తే ప్రభా అతనికి ప్రార్థనకి అంత శక్తి ఉంది ప్రభా నాయన కాబట్టి ఏలియా కలిగి ఉన్న దేవుడు ఈరోజు మాకు కలిగి ఉన్నాడు ప్రభా మేము ప్రతిదీ ప్రార్థన ద్వారానే జయించాలా ప్రభా తండ్రి అవును ప్రభా మూర్ఖముగా అజ్ఞానముగా మాట్లాడే వారి నోరు ముయటమే దేవుని చెత్తమన్నావు ప్రభా కాబట్టే ఈరోజు క్రైస్తవులు లోకమంతా అజ్ఞానంతోనే మూర్ఖంగానే ప్రభా ఈరోజు మాట్లాడుతున్నారు ప్రభా కాబట్టే ప్రభాయన ఈ వాక్యాలన్నీ మేము తరిపీదు ఆ మూర్ఖంగా మాట్లాడే వాళ్ళందరికీ మేము చూపించాలా ప్రభా అలాంటి జ్ఞానం మాకు కావాలా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడలా తండ్రి మీరు అడగమన్నారు ప్రభ అది విశ్వాసంతో అడగమన్నారు ప్రభా కాబట్టి నీ జ్ఞానంలో మమ్మల్ని అభివృద్ధి నాయనా మా కళ్ళకు స్వస్థత అనుగ్రహించి ఈ వాక్యాలు మేము చూడగలగాల అర్థం చేసుకోవాలా చదవాలా గ్రహించాలా ప్రభ వాక్యంలో ఉన్న లోతుని మేము తేటగా చూడాలా అలాంటి ఆత్మీయతాలు మాకు అనుగ్రహించు ప్రభ తండ్రి ప్రభ ఎవరైనా మాతో అడిగే హేతువుకి సాత్వికంతో మేము సమాధానం ఇవ్వాలా ప్రభ కాబట్టే ప్రభా మాలో యథార్థత ఉండాలా ప్రభా తండ్రి క్రీస్తు కలిగిన మనసు మాకు ఆయుధంగా ఉండాలా క్రీస్తుని బోలి మేము నడుచుకునే జీవితం అనుగ్రహించు ప్రతి విషయం నందు నైనా మీ మీద ఆధారపడే జీవితం అనుగ్రహించు ప్రభా తండ్రి అలాగే ప్రభా నాయన నువ్వు చెప్పినావు నాయనా తండ్రి అంతము వరకు నీ మా రక్షణ కొనసాగించుకోమన్నావు కాబట్టి యుహో భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలం అన్నావు కాబట్టి నీ ఎందు భయభక్తులు కలిగి ప్రభా నీ వాక్యానికి మేము వణుకుచు దాని ప్రకారంగా నడుచుకుంటూ ప్రభ మా రక్షణను ప్రభా తండ్రి ఈ సంవత్సరం కాదు ప్రభా నాయన నువ్వు లోకానికి తిరిగి వచ్చే వరకు మా రక్షణను మేము కొనసాగించుకోవాలా ప్రతి విషయంలో ప్రభ నీ మీదనే ఆధారపడాలా విధేయత కలిగి ఉండాలా ప్రభ క్రియలు లేని విశ్వాసం మృతమే అన్నావు ప్రభ కాబట్టి వాక్యం వినిపోకుండా ప్రభ ఈ వాక్యాలన్నీ మేము నాయన మా జీవితంలో అవలంబించుకోవాలా వాక్యానుసారంగా నడుచుకునే జీవితం మాకు ప్రతి విషయంలో అనుగ్రహించండి నా ప్రభ సేవా జీవితమే కాదు ప్రభా తండ్రి ప్రతి విషయంలో ప్రభ నీ వాక్యమే మాకు ఆధారమే ప్రభ కాబట్టే యోహ వంటి రక్షణ మాకు వేరే ఏమీ లేదు ప్రభా కాబట్టి వాక్యమే మమ్మల్ని రక్షిస్తుంది ప్రభ ప్రతి దుష్టుల నుంచి ప్రభ ప్రతి దుర్మార్గుల నుంచి ప్రతి అపవాది నుంచి ప్రభ నీ వాక్యమే మాకు విజయాన్ని అనుగ్రహిస్తుంది కాబట్టే వాక్యాన్ని అంటు పెట్టుకునే జీవితం మాకు అనుగ్రహించు ప్రభ తండ్రి కాబట్టే మీరు చెప్పినారు ప్రభా దాని గ్రంథంలో నీ భక్తులని నలగబడుతున్నాడని ప్రభ కాబట్టే ప్రభాయన తండ్రి ఏ రీతిగా ప్రభ వాడి అనుచరులను వాడిని మేము ఎట్లా నలగదొక్కాల ప్రభ ఈ లోకంలో మనుషుల్లో ప్రభ వాడు అపధికుడు వాడి వేషధారకుడు మోసగాళ్ళలాగా ప్రభా మనుషుల్లో ఉన్నాడు ప్రభా నాయనా వాడి చరల్ నుంచి ప్రభ అనేకులను మేము తట్టు తిప్పాలా ప్రభ కాబట్టి ప్రభ సైతాన్ని ఆ కలవరి శిలవలో ప్రభా తండ్రి మీరు తల చితక తొక్కినారు ప్రభ ఇప్పుడు కుమారుడిగా ప్రభా నాయన ఆ స్థానంలో మేమున్నాం ఈ లోకంలో ఇప్పుడు మేము చితక తొక్కాలా నాయన వాడిని వాడి అనుచరులని ఈ అబద్ధ బోధని ఈ ఆపద్దికులని వేషధారకులని వీళ్ళందరినీ ప్రభ మూర్ఖంగా మాట్లాడే వాళ్ళందరూ ప్రభా సర్ప సంతానమే కాబట్టి వాటిని అణగదొక్కాల అలాంటి శక్తి మాకు అనుగ్రహించు ప్రభా కాబట్టి దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉన్నదన్నో ప్రాభ శక్తి లేకపోతే ఒక్క పని కూడా మేము చేయలేం ప్రభా తండ్రి ఎందుకంటే ఈ లోకంలో అనేక విధానాలు ఉన్నాయి అనేక బోధకులు ఉన్నారు ప్రభ అనేకులు ఈరోజు ఉన్నారు ప్రాభ వాళ్ళ రీతిగా మేము ఉంటే ప్రభా మేము ఏ మాత్రము తండ్రి ఈ లోకంలో మేము ఏది మీ కొరకు మహిమ తీసుకురాలేం ప్రభా కాబట్టి మీ శక్తి మాకు కావాలా నాయన మీరు కలిగిన మనసు ప్రేమ మాకు అనుగ్రహించండి ప్రతిదీ ప్రభా నాయన ఎవరైనా గాని హేతువులు అడిగినా కానీ వాళ్ళందరికీ వాక్యం ప్రకారంగానే మేము సమాధానం ఇవ్వాలా అలాంటి వాక్శక్తి మాకు అనుగ్రహించు ప్రతి ఒక్కరితో ఎట్లా నడుచుకోవాలా ఎట్లా మాట్లాడాలా ప్రభా ఏ విషయాలు ప్రభ అన్ని ప్రభా నిర్లక్ష్యమైన జీవితం నుంచి తొలగించి ఇది మొదలుకొని వాక్యానికి విధేయులగి వాక్యాన్ని ప్రకారంగా మాలో ఫలించే జీవితం మాకు దయచేయండి వాకిందారా నువ్వు మాట్లాడినావు ప్రభా నాయన యహోవా రక్షణ నాకు మాకు ఏమీ లేదు ప్రభ కాబట్టి మేము దేనికి భయపడం యహోవా వంటి ఆశ్రయ దుర్గం ఏదీ లేదు ప్రభా కాబట్టి మాకు దుర్గం అన్ని విషయాల్లో మీరు మాకున్నారు ప్రభ కాబట్టే ప్రభా నీ మీద నమ్మిక విశ్వాసం ఉంచి మేము ధైర్యంగా ప్రభా ఈ లోకంలో ఎన్ని వచ్చినా కానీ బట్ అన్నిటినీ తండ్రి మేము ఎదుర్కొని తాళగలిగి ప్రభ మాకు ఇచ్చిన ఉన్నతమైన పిలుపుని మేము కాపాడుకొని మాకు ఇచ్చిన ఈ రక్షణకరమైన జీవితాన్ని రక్షణ మీరు ఇచ్చినారు ప్రభ పరిశుద్ధమైన జీవితాన్ని మాకు ఇచ్చినారు ఈ జీవితాన్ని మేము కాపాడుకొని నీ మహిమ ఆ పరలోక రాజ్యంలోకి తీసుకొచ్చేలాగా ప్రభ అనేకులను నీ రక్షణలోకి అనేకులని నీ సత్యంలోకి నడిపించేలాగా మతపరమైన జీవితం నుంచి అనేకులకి విముక్తి కల్పించేలాగా ప్రభా మీరే మాకు సహాయం అనుగ్రహించమని తండ్రి వెనుకున్న వాటిని అన్ని తండ్రి ఇది మొదలుకొని నిరంతరం ప్రభా నిత్యము ప్రభ నీలో మేము నాయన జీవించేలాగా మీరు మాలో జీవించేలాగా ప్రభ నాయన అలాంటి జీవితము తండ్రి మీరు అనుగ్రహించమని ప్రభ మా స్వబుద్ధిని మేము ఇంకా తండ్రి మా తలంపులు కానీ ఏవి ఆధారం చేసుకోకుండా ఎహోవ ఎందు నమ్మిక ఇంచి మీద ఆధారపడి ఎహవ కొరకు కనిపెట్టుకొని ఎహోవ చిత్తాన్ని ప్రభ ఎస్ మీ చిత్తాన్ని మేము నెరవేర్చేలాగా సైతాన అనుచరులు వాటి అన్నిటిని మేము నలగదొక్కి నాయన ఘన విజయం మీద మేము పొందేలాగా అలాంటి శక్తి అభిషేకము పవ ప్రసిద్ధాత్మ నడిపింపు నీ వాక్యంలో ఉన్న జ్ఞానము సమస్తము తండ్రి మాకు అనుగ్రహించి మీరు అక్కడి కొరకు మమ్మల్ని సిద్ధపరచుకొని నేను అనేకులని సిద్ధపరిచేలాగా అలాంటి కృప వెంబడి కృప నాకు సమృద్ధిగా నిశ్చయముగా తండ్రి అనుగ్రహించమని నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె సూత్రం ప్రభ పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడా దేవా దేవ మహిమాస్త తండ్రి కృపా మైడానికి వర్ణాలేసయ్య గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజ్జీలకు నిలబెట్టుకున్నారనైనా దివారాతో మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగరించినారు ఈక మీ వాకింగ్ చేత మీరు మాతో మాట్లాడు మమ్మల్ని ఎంతగానో బలపరిచినైనా నా దేవ నా ప్రభ మీకు స్వార్థ ప్రభ మేము అనేకులకు ప్రకటించాలా ఓ దేవా నా తండ్రి నీకు వాణాలు ఇస్తాయి అదృష్ట శక్తుల మీద మేము విజయం పొందాలా ప్రభావ ఎందుకంటే నైనా శక్తులు వాళ్ళు అంతటి మీద మీరు మాకు అధికారం ఇచ్చిన ఆయన అధికారం ప్రవ్వ మీకు మహిమ కొరకు మేము వాడాలా ప్రతి స్థలాల ప్రవ ఏసు క్రీస్తున్నాము మహమపచ్చబడాలా ప్రతి మోకాలు ఏసు క్రీస్తున్న వంగల ప్రవ ప్రతి నాలుక తండ్రి దేవుని మేము శుతించాలా ఘనపచ్చాల ప్రవ అలాంటి సేవలు మమ్మల్ని నడిపించమని నా దేవ నా ప్రభావ భయంకరమైన శ్రమల కాలంలో మేము ఉంటుండగా ప్రతి శ్రమల నుంచి మేము విజయం పొంది మేము ముందుకు పోవాలా ప్రభావ దుష్ట శక్తుల విరుద్యుల నుంచి పనిచేస్తుండేగా ప్రభావ వాటిని తొక్కే శక్తి మీరు మాకు అనుగరించినారు దాన్ని బట్టి నీకు వర్ణాలు అర్పించుకుంటున్నాయినా నా దేవ వాడి మీ భక్తులు నలగొడుతున్న ప్రభావ ధాన్యులు గందలు మీరు మాకు జ్ఞాపకం చేసిన కాబట్టి ప్రభ వాడి తలను మేము చెట్క తొక్కాలా ప్రభావ వాడి రాజ్యాన్ని తొక్కాల ప్రభావ మీ రాజ్యాన్ని స్థాపించాలా ప్రాభ మేము ఏ ప్రాంతంలో అడుగు పెడితే ఆ ప్రాంతం ప్రభావ మా స్వాధీనం కావాలా ప్రాభ మీ వెలుగొక్క ప్రకాశించాలా ఆ చీకట్లో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు చూడాలా ప్రభావ మీ వెలుగుని చూడాల ప్రతి ఒక్కరికి ఆ రీతిగా ప్రభావ మమ్మల్ని నడిపించి మమ్మల్ని అందరినీ ప్రభావ బలపరచండి నూతనమైన అభిషేకం అనుగ్రించండి ప్రభావ రాబోయే దిన బహు విజృంభించి మీ స్వార్థ మేము ప్రకటించాలా ప్రతి ఒక్క బ్రదర్స్ ఇస్తారు అందరు అభిషేకించి బలపరచండి నాయన ఏసయ్యా మాకు ఇచ్చిన మీ మహమకత మీ వాడాలా ఆదిమ సంఘములు అపోస్తులు గొప్ప సేవ చేసిండో ప్రభావ దానికి మించి ప్రభావ ఈ చివరి ఐగ్ర సమాప్తులు సేవ చేయాలా ప్రభావ మమ్మల్ని హేతువాడికి ప్రతి ఒక్కరికి ప్రభావ సాత్వికంతో ప్రేమతో మేము సమాధానం చెప్పాలి ైనా మీరే నిజమైన దేవుడని ప్రభావా నైనా ఇస్తు ప్రభ మీ గురించి విశుద్ధీకరించి ప్రకటించేలాగా మీ పర్వ గొప్ప జ్ఞానాన్ని మాకు అనుగ్రించిన అయినా ఎస్ఐయా మీరు తప్ప ఎవరు కూడా మాకు అనుగ్రహించలేరునైనా కాబట్టి నైనా ప్రతి దశలో నైన్ మీ సన్నిధిలో మేము కనిపెట్టుకున్నైనా మీ నుంచి ఒక జ్ఞానం మేము పొందుకోవాలా సమస్త మీరే మాకు బయలుపరిచే గొప్ప దేవుడు ప్రభావ నైనా ఇస్తు ప్రభా మీ బిడ్డలకు బయలుపరచుకునే ఈ లోకంలో మీరు ఏది చేయను కాబట్టి నైనా ప్రతి క్షణం మీ సన్నిధులు మేము మీ వాక్యంలో దివారాతలు మేము ధ్యానించాలా ప్రభావ ఐహికమైన విచారాలతో మేము కొట్టుకోబోతున్నాం ప్రభావ నైనా వాటి నుంచి మాకు కల్పించండి మమ్మల్ని క్షమించిన అయినా మీ వాక్యంలో మేము ఎక్కువ సమయం గడపాలా ప్రార్థన జీవితంలో ఎక్కువ సమయం గడపాలా ప్రభావ నైనా మీ కొరకు మేము కనిపెట్టుకోవాలా ప్రాభ రాబోయే తరంలో రాబోయే దినాల్లో ప్రభావ ఏం జరగబోతుందో ప్రభావ ఈ లోకానికి మేము చూపించాలా ప్రభావ ఆ రీతిగా ప్రభావ గొప్ప జన సమూహం అందరినీ ప్రభావ మీకు అంటే సేవలు నడిపించండి వాకిందరమాతో మాట్లాడిన ప్రభావ నీకు ఈ శ్రమల కాలంలో ప్రభా మేము ఎవరిని కూడా ప్రభావ కదిలింపబడకుండా ప్రభావ మేము ఏ స్థితిలో మేము పిలవబడ్డాము ఆ పిలుపుకు తగినట్లు మేము జీవించాలా ప్రతి శ్రమను మేము జయించి మేము ముందుకు పోవాలా ప్రభావ ఎందుకంటే వాటి అన్నిటి మీద మీరు మాకు విజయం ఇచ్చే గొప్ప దేవుడు ప్రభావ నైనా ఏసాయే ఆ శక్తి బలం మాకు అనుగరించండి నూతనగా అభిషేకించండి పశుతాత్మ శక్తి ప్రభావ మేము పొందుకోవాలా ప్రతి దినం నైనా నైనా వేసే ఆత్మ చేత మీరు ప్రతి ఆత్మను మేము వివేచించాలా ప్రభావ ప్రతి ఒక్కరి మీ చెంత నడిపించాలా ఆత్మలోనే మేము ప్రతి ఒక్కరిని ప్రభావ అలాంటి ఆత్మీయమైన నడిపింపు ఆత్మీయమైన జీవితంలో మమ్మల్ని అందరినీ బలపరిచి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ పెట్టుకొని ప్రదర్శిస్తారు అందరు ఆశ్రయించి మీరు ఆకలి మనందరినీ సిద్ధపరచుకోమని త్వరలో నాన్న ఏ క్రీస్తు పరిశుద్ధ నామో ప్రవ్వాదిస్తున్నాం నైనా మీరే మమ్మల్ని బలపరిచండి మీలాంటి మనసు హృదయం మేము ధరించుకుండాలా క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండాలా మీ మనసు ఎక్కడ ఉంటే మేము మా మనసు కూడా ఉండాల ప్రవ్వ ఆ రీతిగా మేము మిమ్మల్ని వెంబడించాల ప్రవ్వ నైనా ఏసయ్య ఓ ప్రవ తను తాను ఉపేక్షించుకున్నవాడు నాకు ఉపయోగించుకున్న వాడు నా పాత్రుడు కాబట్టి తన శివును ఎత్తుకొని మోసేవాడు నాకు పాత్రడు అన్నారు కాబట్టి మీ శిలువును ఎత్తుకు మేము మోయాలా ప్రభా అది ఎంతో భారంతో కూడిన అయినా కానీ ప్రభావ మీరే మా ప్రధాన ఆర్జకుడు మీ అనుభవాల చేత మమ్మల్ని నడిపించండి మీ ఆత్మ నడిపింపు చేత మమ్మల్ని నడిపించమంతా అదిష్టమైన ఈ లోపల మీరు ఏ రీతిగా జీవించినారో ప్రభావ ఆ రీతి మేము జీవించాలా ప్రతి దశ తగ్గింపు కలిగి ప్రభ ఓపు సహనాలు కలిగి దీర్ఘ శాంతం కలిగి మీ ప్రేమను వ్యక్తపరచాలా మనుషులకునైనా మీ ప్రేమను రుచి చూపించాలా కలవరిశిల్ల ప్రేమ ఆ రీతి మమ్మల్ని నడిపించి మీకు మీరు ఉదయం అనుగరించి నడిపించి మీరు ఆఖరికి మనందరూ సిద్ధపరచుకోమని త్వరలో పరిశుద్ధ నామం ప్రార్థించినీస్తు నామం బట్టి వాక్యం చేత మీరు మాతో మాట్లాడారు ప్రభా వాక్యాన్ని మా హృదయాలలో నీరు కట్టి మీరు ఫలింపదై చేయని దేవా పరిశుద్ధ గొప్ప దేవా మీరు ఆఖరి సమయంలో ప్రభా మేమందరం కూడా తీర్మానం చేసుకొని మా జీవితాలన్నీ మీ కొరకై సమర్పించుకొని ప్రభా ముందుకు నడిపిస్తున్న భాగ్యాన్ని బట్టి మీకు వందనాలి ప్రభు తోడుగా నీడ కావండి దేవ మీకు కృపల భద్రపరిచి కనికరం చూపించి ప్రభు మీ నామం మహిమార్థమై వాడబడిలను సహాయపడండి ఈశ్వక్రీస్తు నామం ప్రార్థన చేస్తున్నాం తండ్రి మా ప్రియ పరులో ఒక తండ్రి మీ పాదములకు వందనాల ప్రభావ స్థుతులు స్తోత్రాలుసయ్యుగ తండ్రి గడిచిన కాలం అంత ప్రభావ మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కలు చుట్టాన భద్రపరిచిన దినం లోతున్న కృపణ ఇచ్చినందుకే నీకే స్థుతులు స్తోత్రాలు చెందించుకుంటున్నాం ప్రభావం సమస్త మహిమ ఘనత ప్రభావం యుగ యుగంలో నీకే కలుగునిగా తండ్రి మధ్యాహ్నకాల సమయంలో ప్రవామి స్వరందరమాతో మాట్లాడినారు ప్రవానికి వందలు తండ్రి ప్రభావ తండ్రి నా తండ్రి యొక్క స్వార్థను మేము ప్రకటించాలా ప్రాభ ఎంతో మంది నాయన ఈ రోజు నా ప్రాభ బోధల్లో ఉన్నారు ప్రాభ ఏవేవో పిచ్చి పిచ్చి మాటలన్నీ చెప్పుకుంటున్నారు ప్రభావ సంపూర్ణంగా నా తండ్రి నిన్ను దృఢీకరించిన నా తండ్రి క్రైస్తవులను చెప్పుకునే వాళ్ళు వింటున్నారు ప్రాభ కాబట్టి తండ్రి ఆయన వారందరికీ నాయన మేము ప్రకటించాలా ప్రాభ నేను ఈ రోజు నీ బిడలే అన్నిలుగా తయారైపోయినారు ప్రాభ రక్షణను కూడా విడిచిపెట్టినారు ప్రభావ తండ్రి మీ బోధలన్నింటినీ విడిచిపెట్టినారు ప్రాభ తండ్రి బైబుల్ విరోధంగా తయారై బైబుల్ వాక్యలు చెప్పుకున్నారు ప్రభావ బైబుల్ కూడా ఆచరించలేసి ఈ రోజు నా తండ్రి క్రైస్తవ్యం ఉంది ప్రభావ కాబట్టి తండ్రి నాయన మీరు ఉన్నతమైన పిలుపుతో మమ్మల్ని పిలిచినారు ప్రభావ గొప్ప బాధ్యత మీరు మాకు అనుగ్రహించినారు ప్రభావ కాబట్టి తండ్రి మా బాధ్యతను మేము ఎప్పుడు మర్చిపోకుండా ఎప్పుడు తండ్రినైనా నీకు అవిధేత చూపించకుండా ముందుకు పోయే సహాయం ముందుకు వెళ్ళాలని సహాయపడండి ప్రభావ నా తండ్రి మీ యొక్క స్వార్థను ప్రభా అందులోనే శక్తి ఉంది ప్రభావ కాబట్టి తండ్రి అందులోనే ఉంది ప్రభా జీవం కాబట్టి తండ్రి అటువంటి జీవం నుంచి స్వార్థ ప్ర లోకం ప్రచారం చేయాలి ప్రకటించాల తండ్రి ఆయన ఎలా ఎందు అంటగగట్టుబడి ఉండాలి ప్రభావ మన తండ్రి మేము ఉంటుంది బహుభయంకరమైన శ్రమల కాలం ప్రభా ఈ శ్రమల కాలంలో తండ్రి ఎంతో మంది తమ రక్షణ కోల్ కోల్పోతారని వాక్యం చెప్పింది ప్రభా కాబట్టి తండ్రి నాయన మేము ఆ రీతికైతే ఉండకుండా ప్రభా ప్రతి చోట్ల ప్రతి ప్రతి విషయంలో తండ్రి నైనా మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ మీకు విధేయత మీ వాక్యానుసారంగా జీవించే కృపలు అనుగ్రహించండి శక్తిని బలాన్ని అనుగ్రహించండి ప్రభా ఉన్నతమైన సేవ చేసే కృపలు అనుగ్రహించండి మీరేనా వెళ్ళవేళ్ళ మా తోడుగా కాచి కాపాడమని మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీ వాక్యం ద్వారా మాత్రం మాట్లాడి మమ్మల్ని బలపరుస్తుంది వందనాలు పరిశుధ్రేవాణ బంధనాలు కృతజ్ఞతలు పరిశుద్ర సర్వశక్తి మంత్ర సర్వాధికారి నీకే బంధనాలు ప్రభా దేవాభ మరి మేము మీ యొక్క సువాత అనేకులకు మేము ప్రకటించాలి ప్రభా దేవాభ ఎవ్రీడే ప్రభా మీ యొక్క సాల్వేషన్ లో ప్రభా మేము జీవించాల దేవా భూదిగంధంలో వరకు ప్రభా రక్షణలో ఉండాలా ప్రభా దేవాస ప్రభా అనేకులకు ప్రభా మేము సత్యం ప్రకటింపచడా మా మార్గాలను సరళం చేయండి ప్రభా దేవాస ప్రభా మరి ప్రతి ఒక్క బిడల్ని రక్షించుకోండి తండ్రి మీరు అక్కడ ఎంతో త్వరలో ఉంది కాబట్టి ప్రభా ప్రతి ఒక్క బిడలు కూడా ప్రభా మరి ఉండాల ప్రభా ప్రతి ఒక్క మనసులో సిద్ధపరచుకోండి తండ్రి దేవా ఏచు ప్రభా మరి యొక్క పరిశుద్ధాత్మ ఎలా వేళ మాకు దయచేసి నూతన బలం శక్తి చెత నింపండి ప్రభా నీకే స్తోతం నీకే వదిన తండ్రి దేవా కొత్త కొత్త థింగ్స్ మేము నేర్చుకోవాలా దేవా అన్ని మేము నేర్చుకోవాలా దేవా మేము నేర్చుకోవాలా అనేకలకు కూడా ప్రభా నీ యొక్క ప్రేమను మేము చూపించాలా తండ్రి దేవా మళ్ళీ ప్రేమ విశ్వాసంలో ప్రభా మేము ఎలావేళ ప్రభ స్థిరంగా నిలబడాలండి దేవా ఏచు ప్రభా నమ్మటం నీ వలనైతే సమస్తం సాధ్యమని అన్న దేవా మరి నీ యొక్క సీవోని గుంపులు ప్రభావ మమ్మల్ని నేర్పరచుకుని మమ్మల్ని నడిపించండి ప్రభా దేవాచు ప్రభా మరి బీర భూములు ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రభా మరి అవి దున్నాలి అని అంటే ప్రభా మరి నీ యొక్క సీవుని గుంపుని అక్కడికి పంపిస్తున్నావు కాబట్టి ప్రభా మరి నీ యొక్క సత్యమైన విత్తనం మేము నాటాల తండ్రి దేవా మేము ప్రభా అనేకుల యొక్క ప్రభా సువార్తమే ప్రకటింపచేయాలా సత్యాన్ని ప్రభా దేవాచు మేము ఫలించ తీగలాగా ఉండాలా అనేకులు కూడా ఫలింపచేయాల ప్రభా దేవాన్ని ఎదుట నిల్వపడినప్పుడు ప్రభా మేము బుత్త చేతులతో ఉండదు ప్రభా దేవాన్ని ఎదుట నిల్వపడినప్పుడు ప్రభా అనేక ఖాతంలో ప్రభా నీ చేతికి అప్పగించే వాడిలాగా మేము నిలబడాలి చూసి ప్రభా మీరు చిరునవ్వుతో ఉండాల తండ్రి దేవ అదే మేము ఆశిస్తున్నాము అదే మేము కోరుకుంటున్నాము ప్రభా దేవ మరి మీరమ్మకు సాహించేయని ప్రభా దేవా ఏసు ప్రభా ప్రతి దశలో కూడా ప్రభా నీ యొక్క గైడెన్స్ మాకు కావాలా నీ యొక్క సాయం మాకు కావాలా ప్రభా దేవాళ్ళ మేము పాములను త్రీయులను తృకుటకు ప్రభా శత్రులు బలం మీద అధికారం ఇచ్చిన ప్రభా ఎలాంటి హాని జరగదని తలవించిన ప్రభా ఆ యొక్క వాక్యం నా జీవితంలో నెరవేర్చండి ప్రభా దేవా ఏసు ప్రభా నీ యొక్క పరిశుద్ధతలు మమ్మల్ని ముద్రించుకోండి నీ యొక్క రాకడికి మా అందరినీ సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభుైన యేసు క్రీస్తు కృపా సమాధానం నడిపింటూ మనకందరికీ వైరస్ బాధితులకి కేబీపీఎం గ్రూప్లోని బ్రదర్ సిస్టర్లకు అందరికీ సదాకాలం తోడేను గాక